సూరిమామ చందమామా చూడండి చూడండి చుక్కల్లారా అక్కల్లారా ఆడండి ఆడండి ఉరుముల్లారా మిరపుల్లారా పాడండి పాడండి మబ్బుల్లారా మసకల్లారా మరలండి తరలండి కొండల్లారా కోనల్లారా కూర్చోండి కూర్చోండి వంకల్లారా వాగుల్లారా పారండి పారండి బాలల్లారా పాపల్లారా రారండి రారండి